నమస్కారం తెనాలిలో అది రామలింగేశ్వరపేట పులిపాటివారి వీధి నా చిన్నతనంలో అక్కడ ఉండేవాళ్లం ఒక పెద్దాయన ఆయన తెల్లటి కొల్లాయిగుడ్డ కట్టుకొని పైన చిన్న అంగవస్త్రంతో నడుస్తూ కనపడుతుండేవాడు అందమైన జులపాల జుట్టు కళ్లలో రాజసం లోతైన చూపులు కాళ్లలో నీరసం నడకలో నైరాస్యం చిరునవ్వులో నాటకీయత ఎవరో చెబితే తెలిసింది ఆయన ప్రఖ్యాత నాటక సినీ నటుడు పులిపాటి వెంకటేశ్వరులు గారని వాళ్ల ఇంటి పేరు పులిపాటివారు ఆయన ఆ వీధి పేరు పులిపాటివారి వీధి ఆయన పూర్వీకుల ఔన్నత్యం ఆర్థిక స్తోమతతో ఆ వీధికి పులిపాటివారి వీధి అని పేరు పెట్టారు ఇప్పుడు అనిపిస్తుంది మేం చిన్నప్పుడు చూసింది ప్రఖ్యాత నటులు పులిపాటి వెంకటేశ్వరులు గారని ఈ రెండు వేల పదహారులో కూడా పులిపాటివారి వీధుల మేము నడుస్తూనే ఉన్నాం నటకిరీటి పులిపాటివారిని స్మరిస్తూనే ఉన్నాం పులిపాటివారు పౌరాణిక జానపద చారిత్రక సాంఘిక నాటకాల్లో పలు పాత్రలకు జీవం పోశారు రాష్ట్రం నలుమూలలా స్టేజీలపై వీరవిహారం చేసిన పులి పద్యపటంతో పాటు దీటుగా ఆంగికాభినయం అర్ధయుక్తంగా పద్యాలను పాడటం ఆయన ఆస్తి ప్రేక్షకులకు సన్నివేశాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించి చూపించటం ఆయనకు మిగిలిన ఆస్తి రంగస్థలంపై పులిలాంటి పులిపాటివారు జీవిత రంగస్థలంలో పిల్లిలా నిష్క్రమించారు పిట్ట కొంచెం కోతఘనమన్నట్లు ఆయన అంత బాహు కాకపోయినా పౌరాణిక చారిత్రాత్మక సాంగిక నాటకాల్లో ఎన్నో ఉత్తమ పాత్రలను అత్యుత్తమంగా ప్రదర్శించి తెలుగుదేశం నాలుగు చెరుగులా విశృంఘలంగా విహరించి నటశేఖరులుగా గణుతుకెక్కిన నటరత్నం పులిపాటి ఆయన గుంటూరు జిల్లా తెనాలిలో సెప్టెంబర్ పదిహేను పంతొమ్మిది సంవత్సరంలో జన్మించారు పదకొండు సంవత్సరాల వయసులోనే రంగస్థలంపై బాలపాత్రలు ధరించారు హైస్కూలు విద్య పూర్తి చేశారు హోరెత్తించే పద్యపఠనాన్ని బలహీనపరచి సమర్థవంతమైన నటనతో పాటు సరసమైన పద్యపఠనాన్ని ప్రవేశపెట్టి భావానికి తగిన రాగాన్ని రాగానికి తగిన అభినయాన్ని అందుకు తగిన ఆంగికాభినయంతో అలరించారు పులిపాటి రాగానికంటే భావానికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చి తేటతెల్లంగా ప్రేక్షకులకు అర్థమయ్యే రీతిలో ఒక ప్రత్యేక పద్య పఠనాన్ని ప్రవేశపెట్టిన గౌరవం పులిపాటివారికే దక్కుతుంది తన ప్రత్యేక విధానంతో గజిబజి సంగీతంతో భావాన్ని నాశనం చేస్తున్న నటులను కాదని సహబాష్ అనిపించుకున్న ఉత్తమ నటుడు నటవిశారద పులిపాటి వెంకటేశ్వళ్లు గారు ఎంతటి ఉద్దండ నటుల సరసనైనా ఆయన నెగ్గుకు వచ్చారు ఆయన పద్యం పాడుతూ ఉంటే ఎక్కడో అంతరాంతరాల్లో ఒక దృశ్యాన్ని చూసిన అనుభూతి కలుగుతుంది ఆయన పద్య మనల్ని అంత దూరం తీసుకువెళ్లగల సమర్థులు అందుకు ఉదాహరణగా రాయబారం నాటకంలో అర్జునుడుగా అదిగో ద్వారక ఆలమందలవిగో అని పాడుతూ రంగస్థలం మీద ప్రవేశిస్తూ ఎక్కడో ఆ ద్వారక దృశ్యం మన కళ్ళ ముందు ప్రత్యక్షమైనట్లుంటుంది అదే ఆయన విశిష్టత పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో నాటకాలలో పాత్రలు ధరించడం ప్రారంభించారు దాదాపు నాలుగు నాటక ప్రదర్శనలతో పాల్గొన్నారు యాభై సంవత్సరాలకు పైగా నాటక రంగానికి సేవ చేశారు ఆయన తెనాలి శ్రీ రామవిలాస సభలోనే కాక ఆంధ్రప్రదేశంలో అనేక నాటక సమాజాల్లో వృత్తి నటులుగా అనేక పాత్రలు ధరించి అవుననిపించుకున్నారు ఔరా అనిపించుకున్నారు ఆయన అభిమాన పాత్రలు కురుక్షేత్రంలో గయోపాఖ్యానంలో రాయబారంలో అర్జునుడు హరిశ్చంద్రలో నక్షత్రకుడు చింతామణిలో భవానీ శంకరుడు సారంగధరలో సుబుద్ధి ప్రతాపరుద్రయంలో చెక్కుముఖి శాస్త్రి బొబ్బిలిలో వెంగళరాయుడు పాదుకలో భరతుడు ఇంకా సుదేవుడు మున్నగు విభిన్న పాత్రలను సమర్థనీయంగా నటించి పాత్ర పోషణలోని గంభీరతను భావప్రకటనలోని ప్రత్యేకతను నిరూపించుకున్నారు ఉత్తమ రంగస్థల నటులైన పద్మశ్రీ స్థానం వెంపటి బంద బళ్ళారి రాఘవ గండికోట జోగినాథం మాధవ గోవిందరాజులు పెద్ది భట్ల మొదలైన మహానటులందరి సరసన నటించారు చిత్రపరిశ్రమలో ప్రవేశించి చింతామణిలో భవాని శంకరుడు హరిశ్చంద్రలో నక్షత్రకుడు సారంగధరలో సుబుద్ధి పాశుపతాస్త్రంలో నారదుడు మొదలైన పాత్రలే కాక మోహిని రుక్మాంగద సతీ తులసి చంద్రహాస చూడామణి తల్లిప్రేమ విష్ణుమాయ మొదలైన చిత్రాల్లో వివిధ పాత్రలు ధరించారు ఆంధ్రప్రదేశంలోనే కాక మద్రాసు మైసూరు మహారాష్ట్ర బెంగాల్ బీహార్ రాష్ట్రాల్లో నాటక ప్రదర్శనాలను ఇచ్చి పెద్దల చేత అనేక నాటక సమాజాల చేత సన్మానాలను అందుకున్నారు రెండు పర్యాయాలు గజారోహణ ఉత్సవ సన్మానాలు పొందారు తెనాలిలో షష్టిపూర్తి మహోత్సవం వైభవోపేతంగా జరిగింది ప్రేక్షకలోకమంతా ఆయనకు నీరాజనం పట్టింది అనేక ప్రదర్శనాలలో పెద్దలచే పతాకాలను కంకణాలను వెండికప్పులను షీల్డులను బహుమతిగా పొందటమే కాక నటకిరీటి నటవిశారద వంటి బిరుదులతో ఆంధ్రప్రభుత్వ ఆస్థాన కవిందుడు శ్రీ కాశీ కృష్ణమాచార్యుల వారి చేత నటశేఖర అనే బిరుదు ఉత్తమ బిరుదును పరిగ్రహించారు అనేక సంవత్సరాలు ఆంధ్ర నాటక కళాపరిషత్తు సభ్యులుగా పనిచేశారు ఆరు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ సభ్యులుగా ఉన్నారు పంతొమ్మిది వందల సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్నిచ్చి గౌరవించింది ఆంధ్రదేశంలో ఎన్నో పరిషత్తులు అఖండ సన్మానాలు చేశారు పంతొమ్మిది సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్నిచ్చి గౌరవించింది ఆంధ్రదేశంలో ఎన్నో పరిషత్తులు అఖండ సన్మానాలు చేశారు నాటక కళ మీద వ్యాసాలు వ్రాశారు ఉపన్యాసాలిచ్చారు నటమిత్రులుగా అనేక మందికి నటనలో తర్ఫీదు ఇచ్చి గురుతుల్యులైనారు అతి నిరాడంబరుడైన ఈ మహానటుడు నాటకరంగానికి ఎంతో సేవ చేసి ఆర్థిక బాధలతో అవస్థపడుతూ డెబ్భై సంవత్సరాల పైగా జీవించి స్వర్గస్థులయ్యారు పంతొమ్మిది జూన్ ఆరవ తేదీన పరమపదించారు పులిపాటివారి వీధి నుంచి నేరుగా నటరాజు ఒడిలోకి ప్రయాణం చేశారు నమస్కారం